అమూర్తి దక్షిణామూర్తి దక్షిణ అంటే సృష్టి స్థితిలయ సమర్థ జగత్తును సృష్టించి రక్షించి విలీనం చేసుకున్నటలో ఆయన సమర్థుడు ఆ శక్తి ఆయనకున్నది అమూర్తి ఆయన ఏ మూర్తి లేదు ఇది అర్థం కూర్చోండి మీరేమి చింత చేయకండి అని చెప్పారు సో ఈ బహుశాఖా అనంతశ్చ రకరకాలుగా అలా బుద్ధి అలా తిరిగిపోతూనే ఉంటుంది మీకు దక్షిణామూర్తి స్తోత్రంలో మీకు కావాల్సిందేమిటి తెలుసుకోవాల్సిందేమిటి ఆత్మ తప్ప ఇంకా ఏది సత్యము కాదు అని తెలుసుకోవాలి అది లక్ష్యం ఇంకా ఆ లక్ష్యము ఆ తత్వము తప్ప ఇంకా ఏది కూడా సెకండరీ అయిపోతుంది అని ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతిదాన్ని కూడా మీరు అలా నిరాకరించుకుంటూ పోవలసింది రూత్లెస్లీ యూ షుడ్ రిజెక్ట్ అప్పుడు మీకు లక్ష్యం సిద్ధిస్తుంది ఇప్పుడు అర్జునుడికి పక్షి కన్ను బుల్ సాయి బుల్ సాయి అంటే బర్డ్స్థాయి ఆ పక్షి ఒకటి పెట్టి దాని పక్షి అంటే బొమ్మ పక్షి ఉండాలి ఆ బొమ్మ పక్షి పెట్టి దాని ఆ ముక్కు మీద లేకపోతే కన్ను మీద కొట్టాలి ఓ పాయింట్ మీద కొట్టాలి బాణంతో అప్పుడు అది దాని చుట్టూ ఉన్నవన్నీ చూస్తూ కుట్టుంటే దాన్ని ఎక్కడ కొట్టగలుగుతాడు మిస్ అయిపోతాడు దాన్ని ఒక్కటే చూడాలి దాన్ని ఒక్కటే చూడాలంటే మిగతావి చూడడం మానేసేయాలి కాబట్టి ఇతర విపరీత బుద్ధి ఇతర బుద్ధులుంటాయి విపరీత బుద్ధులుంటాయి దీనికి నిష్కామ కర్మయోగానికి విరుద్ధమైన బుద్ధులుంటాయి వాటిలో అనేక భేదాలుంటాయి అనేక బ్రాంచెస్ ఉంటాయి వాటి అన్నిటినీ కూడా సో లాక్ స్టాక్ అండ్ బ్యారల్ యూ షుడ్ త్రో ఓవర్ బోత్ ఓవర్ బాధ్యాంట్ కేర్ ఫర్ అవర్ బాట్ సా యూ కెన్ నాట్ హ్యాండిల్ సో మెనీ థింగ్స్ లైక్ ఎక్కడో మకాన్ చేయాలి కాబట్టి ఏదో మనకున్న స్థానంలో మకాన్ చేసాం అక్కడ మనం నిష్ఠగా మకాన్ చేయటం తపస్సు చేసుకోవటం ఈశ్వరుని ఆరాధించుకోవటం ముఖ్యంగా ఈ మకాన్ ఎలా ఉంది తూర్పు ఉందా పడమరుందా ఒక ఆయన ఇల్లు పెట్టడం ఇల్లు పెట్టేప్పుడు కాంపౌండ్ వాళ్ళు జరిపేసి పక్క వాడి దాంట్లో కట్టిష్టం నేను చెప్పాను నువ్వు కాంపౌండ్ వాళ్ళు జరుపుతున్నావు జరుగుతున్నావా నువ్వు హృదయమే చేసుకుని చెప్పు జరుగుతున్నావా లేదా జరుగుతున్నావా ఎస్ ఐ నో యూఆర్ మూవింగ్ ఇట్ కాదండే అది కొంచెం డిస్ప్యూట్ లో కొని డిస్ప్యూట్ లో ఉందని ఒప్పుకున్నావా అంటే యూఆర్ డిస్ప్యూట్ లో లేదేమైనది యూ ఆర్ నాట్ రికగ్నైజింగ్ ది అదర్ పర్సన్స్ క్లైమ్ దట్ ఇస్ ఆల్ దెర్ ఈస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్ యూ క్రియేట్ ఎ డిస్ప్యూట్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఇన్ డిస్ప్యూట్ ఇట్ ఈస్ ఇన్ సమ్డి ఎల్సెస్ ప్రాపర్టీ నువ్వు వచ్చి అది డిస్ప్యూట్ లో ఉందని డిస్ప్యూట్ క్రియేట్ చేసి నువ్వు డిస్ప్యూట్ క్రియేట్ చేసి అది డిస్ప్యూట్ లో ఉంది కదా దురన్యాయం ఏది ఇట్ ఈస్ నాట్ ఇన్ డిస్ప్యూట్ ఇట్ క్లియర్లీ నాట్ యువర్ ప్రాపర్టీ ఓకే ఇఫ్ యూ సే ఇట్ ఈస్ ఇన్ డిస్ప్యూట్ దెన్ డోంట్ పుష్ ది కాంపౌండ్ వావ్ ఇట్ వెర్ ఇట్ ఈస్ లెట్ ఆర్ సెటిల్ ది డిస్ప్యూట్ దెన్ యూ కెన్ పుష్ ది కాంపౌండ్ ది ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ అదర్ పీపుల్ ఆర్ నైస్ పీపుల్ అలా మైపులు వాళ్ళు వాళ్ళ క్లెయిమ్ వాళ్ళ కంటి వచ్చి దెబ్బలాడరావు అదే గోడ జరుపుతున్నాడు రా అంటే పోన్ ఇప్పుడు ఆ గోడ దగ్గర ఎంత జరుపుతాడు ఓ అడుగు జరుపుతాడు లక్ష్మీ సాగ్ అని వదిలేశారు ఇతర వద్దని చెప్పాను వినలేదు గోడ జరిపోయాడు నా స్థల భాండ విసర్జనమైపోయి వెళ్ళిపోయాడు ఊరించి వెళ్ళి చిట్టు కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు ఈ గోడ జరిపి కట్టి ఒక చిట్టు కంపెనీ ఎవడైనా చిట్టు కంపెనీ స్టార్ట్ చేసేదంటే యూ హు బి వెరీ కాస్ట్లస్ అమౌంట్ దిగా ఎందుకంటే ప్రైవేట్ చిట్స్ వీటికి ఏమీ ఒక అమౌంట్ డిపాజిట్ చేయటం చిట్టు కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనీ డిపాజిట్ నలభై ఏదో ఒక ఉంటుంది ఒక క్యాపిటల్ అది ఉంది స్టార్ట్ చేయాలి వీటి దగ్గర క్యాపిటల్ ఏమి ఉండదు ఉంటే నోట్బుక్ లో పేరులు రాసుకుని అదే వీడి క్యాపిటల్ ఆ నోట్బుక్ ఆరు నాలు నోట్బుక్ కొనట్టి చిట్టు కంపెనీ స్టార్ట్ చేశాడు పూల వాళ్ళ డబ్బులన్నీ కలెక్ట్ చేశాడు ఇది నా డబ్బుకి రిసీట్ రిసీట్ ఎందుకంటే మీ పేరు ఎదుర్కొండగా ఐదు వేల రాసింది కదా ఇదే చూసుకోండి రాసింది బస్ మీ డబ్బు సేపు అది కాబట్టి చూడండి వాస్ట్ అంట నేను అన్నాను వాస్తు గురించి చెప్పిన నువ్వు నువ్వు ఒక అడుగు నువ్వు పక్కవాడి స్థలంలో గోడ కట్టావు వాస్తు గురించి మాట్లాడుతున్నావు వాస్తు అంటే ఇట్ ఈస్ సపోజ్ టు బి ధర్మ కదా కానీ వాస్తు కంటే పెద్ద ధర్మం ఏమిటంటే పక్కవాడి భూమిలో మనం గోడ కట్టకపోవటం ఈ వాస్తు కంటే కూడా ఎక్కువ గొప్ప ధర్మం అవుతుంది నువ్వు ఆ ధర్మాన్ని పాటించి వాస్తుని పాటిస్తే పాటించు నువ్వేమో ఆ ధర్మాన్ని మానేసి వాస్తుని పాటించు ఇంకొకటి ఏం చేస్తున్నాడు ప్రభుత్వం భూమిలోకి గోడ జరిపేస్తున్నాడు ముందు రోడ్డు మీదకి గోడ ధరిపి కట్టేస్తున్నాడు ఒక ఆయన రోడ్డు మీద కట్టేస్తున్నాడు ఎవరు రోడ్డు మీద కడుతున్నారు తప్పదే వాస్తు మీద చర్చ చేస్తున్నాడు స్వామిజీ మీకు ఏమన్నా వాస్తు తెలుసా వాస్తు మాట నేను తర్వాత చెప్తా మీరు రోడ్డు మీద కడుతున్నారు తప్పు తప్పకుండా ఆ ప్రభుత్వం ఏం చేసుకుంటుందన్న ఏమో ఏం చేసుకుంటుందో మంది కాదు అది ఎవదనే మీమాంస మీకెందుకు మీదవునా కాదా కాదు ఫర్దర్ అబౌట్ ఆ మౌలికమైన ధర్మము పాటించకపోవడం కరప్ట్ పీపుల్ హైలీ కరప్టెడ్ ధర్మబుద్ధి ఉండదు ఇతరుల ధనాన్ని మనం తీసుకోకూడదనే మౌలికమైనటువంటి ఆ నీతి ఉండదు వాస్తు గురించి మాట్లాడతాడు గ్రహాల గురించి మాట్లాడతాడు ధర్మశాస్త్రాన్ని తలకెందులుగా ఆపు చెప్తానంటాడు ఏం ధర్మం మాట్లాడుతున్నారు మీరు చెప్పిన ధర్మాలు ఏవి కూడా ఎందుకు పనికినా ధర్మాలు నువ్వు నీ ప్లాట్లో నీ స్థానం పక్కవాడి భూమి ఒక్క అంగుళం కూడా మనకొద్దు మన స్థానంలో చిన్నదో ఎంతో ఇల్లు కట్టుకుని దాంట్లో సింపుల్గా జీవిస్తూ గాయత్రి జపం చేసుకుంటూ ఈశ్వరుని ఆరాధించుకుంటూ నిష్కామంగా సుఖ దుఃఖాలు అందరికీ వస్తాయి వాస్తు ఫాలో అయ్యేవాడికి సుఖదుఖాలు వస్తాయి సుఖ రాకపోతే వాస్తు గురించి అంత పిచ్చెందుకు పెట్టుకున్నట్టు కాబట్టి ప్రతి ఆ వాస్తు చెప్పేవాడికి ఉన్నాయి సుఖ వీళ్ళందరూ మరిచిపోతూ ఉంటారు అసలు సంగతే సో నువ్వు నిష్కామ కర్మయోగం జీవించి అరే కర్మయోగము ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయబయా అంటే వాస్తుంది నీకు వాస్తు గురించి నీకు ఎందుకు ఏదో పెద్ద కట్టిన ఇల్లు వాస్తువు ఆ వాస్తుో ఏదో ఉన్నది ఏదో ఉంది దాంట్లో ఉండే నిష్క్ర ఏది ముఖ్యం ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అదే ఈ శాఖ భేదాలు ఏవైనా బెస్ట్ వాస్తు నన్ను అడిగితే అని బెస్ట్ వాస్తు తాతిక్కి తీసుకొచ్చా కాబట్టి చెప్తున్నా హైదరాబాద్ మున్సిపాలిటీ హ్యాజ్ ఏ కన్స్ట్రక్షన్ మాన్యువల్ గైడ్ లైన్స్ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్ మాన్యువల్ ఉంది దట్ ఈస్ ది బెస్ట్ వాస్తు శాస్త్రం రాజధర్మము ధర్మాల్లో కల్లా గొప్పది ఇప్పుడు రోడ్డు మీద కారు నడపటానికి బెస్ట్ వాస్తు ఏమిటి రోడ్ రూల్స్ లేన్ డిసిప్లిన్ ఫాలో అది బెస్ట్ వాస్తుది అలా కాదండి మా వాస్తు శాస్త్ర ప్రకారం కుడివైపుకు నడుపుమన్నారండి ఎడవ వైపు నడపద్దట్ నాన్ సెన్స్ ఇట్ మీ వాస్తు వద్దు అలాగే కన్స్ట్రక్షన్ మాన్యువల్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇంత భాగం ముందు విధులు పెట్టాలి ఇంత భాగం వెనకాల విద్య పెట్టాలి ఈ రకంగా కట్టాలి ఈ ఈ విండోస్ ఇలా ఉండాలి ఈ మెయిన్ డోర్ ఇలా ఉండాలి అని వాళ్ళన్ని కన్స్ట్రక్షన్ మాన్యువల్ చెప్పాలి అది బెస్ట్ వాస్ట్ వీడు ఏం చేస్తాడు మొట్టమొదట సబ్మిట్ చేయటం చేయటం ఒక తప్పు ప్లాన్ సబ్మిట్ చేస్తాడు సబ్మిట్ చేసేప్పుడు వాడికి తెలుసు ఇది తప్పు ప్లాన్ ఆ తప్పు ప్లాన్ సబ్మిట్ చేసి లంచం ఇచ్చొస్తారు ఇచ్చొచ్చి వాస్తు శాస్త్రంలో పరాశర మహర్షి అని చెప్పాడు వ్యాసు మహర్షి అని చెప్పాడు అని మొత్తం ప్రపంచంలో ఉన్న మహర్షులన్నీ విడికి ఇప్పుడు చేసి పని ఏమిటి లంచం ఇచ్చి అబద్ధం సంతకం చేసి వచ్చేవా లేదా అసత్యం చెప్పొచ్చేవా లేదా అసత్యం చెప్పిన వాడికి వాస్తు వాస్తు రక్షిస్తుందా అసత్యం ఏం చెప్పాలి అసలు సత్యమనే ధర్మం ఎదగదు సత్యమును ధర్మము లేదు వాస్తు గొప్ప ధర్మమా సత్యం గొప్ప ధర్మమా గ్రహాల గొప్ప ధర్మమా ఎదరవాడి సొమ్ము మనం అపహరించరాదు అన్నది గొప్ప ధర్మమా ఏది గొప్ప ధర్మం కాబట్టి ఈ బహుశాఖా అనంతాచుద్ధ అవ్యవసాయినామా ఈ అవ్యవసాయులున్నారే వీళ్ళు ఇట్నించటో అట్నించటో బాగా తిరుగుతూ ఉంటాం వీళ్ళకి బుద్ధి నిశ్చయం ఉండదు आ रकम बुद्धि पिखा निश्चयात्मक उच्च सो so, इतर विपरीत बुद्धिशाखा भेदिक कर्मयोग ज्ञानयोग बुद्धि विशेषमेटे सम्यक प्रमाण जनता इधर सम्यक प्रमाणमेंट ज्ञान साधन भगवद्गी श्रीकृष्णु बोधं जगद्गु మహాత్ములందరి యొక్క అనుభవము దానికి జోడించి ఉన్నది భగవద్గీత మీద ఎంతమంది మహాత్ములు మీరు ఆలోచించండి సంత్ జ్ఞానేశ్వర్ వినోబాలో మధుసూదన సరస్వతి ఏ బెంగాల్ వెళ్తే అక్కడ మహాత్ములు భారతదేశంలో ఏ కోణ కోణాల్లో ఉండే మహాత్ములందరూ కూడా భగవద్గీతని ఉపాధేయముగా స్వీకరించారు తమ జీవితాల్లో అనుష్ఠించారు దాన్ని ఇతరులకు బోధించారు ఎంతమంది పేర్లు చెప్పచ్చు ఎంత పెద్ద పెద్ద మహాత్ములు సో వ్యాసుడు దాన్ని సంగ్రహించాడు శంకరాచార్యులు భాష్యం చేశారు ఇంకా ఎవళ్ళ వెళ్ళో వ్యాఖ్యానాలు చేశారు దేశాల్లో ఎంతో మహాత్ములు దానిని వేణోళ్ళ కొనియాడినారు కాబట్టి అది ప్రమాణము చక్కటి జ్ఞాన సాధనము మహాత్ములు అందరూ కూడా తమ అనుభవం ఒక మహాత్ముడు కొనియాడాడు అంటే ఊరికే ఉత్పత్తిగా మహాత్ముడు కొనియాడాడు అంటే తను అనుభవంలో దాన్ని చూచి సరిచూసుకుని క్లీన్ దిస్ ఈజ్ పెర్ఫెక్ట్ అని అప్పుడు కొనియాడుత పుస్తకానికి అభినందన రాసేవ్వమంట పుస్తకానికి అభిప్రాయం రాసేవంట అయ్యా మీరు పుస్తకానికి అభిప్రాయం ఏదైనా అంటే మరి పుస్తకం మీరు కాపీ సబ్మిట్ చేస్తే అంటే కాపీ సబ్మిట్ ఎందుకంటే నా పేరు తెలుసు కదా మీరు అభిప్రాయం అని ఈయన అనర్చు ఒకవేళ ఈయన ఈయన కాపీ మీకు నేను పంపిస్తాను మీకు ఇస్తానంటే ఇప్పుడు ఆ పుస్తకం అంతా చదివి టైం ఆయనకి లేక కాపీ పర్వాలేదు కంటే మీరు ఉంచండి నేను అభిప్రాయం రాసిచ్చేస్తాను పలానా వారు రాసినటువంటి పుస్తకం చాలా అద్భుతంగా ఉన్నది ఉండుంటుందని ఆయన అభిప్రాయం ఉన్నది ఉండుంటుందని రాయరు కదా ఉన్నది దీనివల్ల తప్పకుండా సాధక లోకానికి చాలా ఉపకరిస్తుంది చదువులు తప్పకుండా సంతోషిస్తారు నేను సంతోషించాను అందాచి సంతకం పెట్టిచ్చే అమ్మయ్య ఓ పని అయింది అని అలాగ ఉంటారు మహాత్ములు అలా ఎన్నడూ చేయాలి ఈ పండితాభిప్రాయంలోనూ ఒక అరడతన ముందు వేస్తూ ఉంటారు అలాగే కాదు వినోబభావే గారు చెప్పారంటే సంత జ్ఞానేశ్వరి చెప్పారంటే అలా చెప్పరు భగవద్గీత గురించి వాళ్ళదంతా తమ జీవితంలో చూసి అబో ఇది చాలా గొప్ప సత్యం అని ఆకలింపు ఓ మానవులారా దీన్ని మీరు పోతించండి అని చెప్తాను కాబట్టి ఇది సమ్యక్ ప్రమాణం సమ్యక్ ప్రమాణ జనితత్వం విజేతనే మీకు ఒక నియమం ఉంది మీరు వేదాంతం చదువుకుంటే మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు సంస్కృతం వచ్చిన వాళ్ల దగ్గర చదువుకోండి మీరు జ్యోతిషం తెలుసుకుంటే మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు మీకు వరాహమీరుడు ఆధ్యభట్టుడు జ్యోతిష్ శాస్త్రం మీకు తెలియకపోయినా పర్వాలేదు సంస్కృతం చదువుకుని జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ల దగ్గర మీరు జ్యోతిషం తెలుసుకోండి ఎందుకంటే మీకు రాక అతకానికి రాకపోతే ఇంకేంటి అది అద్దేనయో ఈ వారా ఇతా అయిపోతూ ఉంటుంది సంస్కృతం కానివాడు సంస్కృతం చెప్తానంటే ఏం చెప్తాడు మీకు శ్లోకం చదవడం చేత కానివాడు మీకేం చెప్తానండి సంస్కృతం దాన్ని వివరించి చెప్తాను ఏం వివరించి వాట్ హీ నోస్ కాబట్టి సో విపరీత బుద్ధి శాఖాభేదము అనేది ఏదైతే కలదో దాంట్లో మనం పడిపోకూడదు सम्यक प्रमाण संस्कृतमें प्रमाण व्यक्क प्रमाण संस्कृत वाड़े संस्कृत रांचांगन रायता अर्कंटे व संवत्स रा प्रमोदूत नाम संवत्सम प्रिंटेस्टेक प्रमोदोथ प्रजापतिन उ संवत्सर नाम प्रमोद ప్రమోద నామ సంవత్సరం అది తెలియదు వాడికి ప్రమోదూత నామ సంవత్సరం అంటాడు వాడికి సంవత్సర నామధేయం రాదు ఎందుకంటే సంస్కృతం రాదు కదా అప్పుడు పంచాంగం నిర్మాణం చేస్తుంది ప్రజోత్పత్తి నామ సంవత్సరం అంటాడు ప్రజాపతి ప్రజోత్పత్తి అని ప్రజోత్పత్తి నామ సంవత్సరం అంటాడు ఈ సంవత్సరం సంతానం అధికముగా జన్మించదు అని దానికేమో ఎవరు కాదని వాడు లేడు కాబట్టి ఎనీథింగ్ గో యూ కెన్ సే ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్ అదే మీరు ఎలక్షన్ రిజల్ట్స్ లో మీరు ఒకటి ఒక ప్రొడిక్షన్ ఇచ్చి రిజల్ట్ దానికి విరుద్ధంగా వస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా మీకు మీ సమాచారం వీళ్ళు ఇచ్చిన రిజల్ట్ బాగోలేదు జీ టీవీ వాడిచ్చింది సరిగ్గా రాలేదు సోనీ టీవీ వాడి ఇచ్చిన ప్రొడిక్షన్ బాగా వచ్చింది అని లోకల్లో వచ్చేస్తుంది అలా ఇలాంటి ప్రొడిక్షన్స్ కి నో వెరిఫికేషన్ నథింగ్ कब सम्य प्रमाणमुंड सम्यक प्रमाणजित शास्त्र प्रमाणा बोधंसकोल शाखा बुद्धय या शाखाभेद प्रचारवशा अन अपार యాప్ పునః ఇతరాహ బుద్ధయ ఇతర బుద్ధులు ఉన్నాయి ఇతర బుద్ధులు అంటే ఏమిటి మీరు కర్మలను బోధించే సమాచారం ఈ కర్మ చేస్తే ఈ ఫలం ఈ కర్మ చేస్తే ఈ ఫలం ఈ కర్మ చేస్తే ఈ ఫలం అని అలాగే దాన్ని అలా హై స్పిన్ అలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఇతరాహ బుద్ధయ వాటి వాటి యొక్క ఆ బుద్ధుల్లో ఏకత్వం ఉండదు శాఖాభేదం ఉంటుంది ఆ బుద్ధుల్లో మళ్ళీ అనేక రకాలు నాడీ అన్నారు అనుకో నాడిలో మళ్ళీ తమిళనాడు నాడి వేరు కోయంబత్తూరు నాడు వేరు కన్నడ నాడి వేరు కేరళ నాడు వేరు ఆంధ్ర నాడి వేరు ఏమిటేమిటో నాడు అలాగా ఎన్నెన్నీ భేదాలు ఉంటాయి తర్వాత ప్రచారం అధికంగా ఉంటుంది శాఖాభేద ప్రచార దశాఖ ఇది ప్రచారం ఉండదు దీనికి ఏకాబుద్ధికి ప్రచారం ఉంది ఎందుకంటే ప్రచారం చేయాలనేటువంటి ధోరణిలో ఉండదు చాలా మంది నన్ను అంటూ ఉంటారు స్వామీజీ ప్రసంగాల్లో కూడా అంటే స్టేజ్ మీద నన్ను కూర్చొని ఉన్నప్పుడు ఈ మాట అంటారు వాళ్ళు ఎవరు ఉంటారంటే స్వామీజీని ప్రశంసిస్తున్నాను అనుకుంటారు కానీ నేను అది విన్న నేను ఫీల్ అవుతాను అది ప్రశంసని నేను అనుకోను వాళ్ళు ఏమంటారంటే స్వామీజీ దేశ విదేశాల్లో పేదాంత గీతని ప్రచారం చేస్తున్నారు అని అంటారు అది విన్న ఐ డోంట్ ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే మనం ప్రచారం చేయడం నాకది అది విన్న వెంటనే అది ఒక రకమైన అభినయం అనిపిస్తుంది గీతని మనం ప్రచారం చేయడం అది ఎలా ఉంది గీతను నేను ప్రచారం చేస్తున్నాను అనుకోని ఇప్పుడు ఎవరు గొప్ప గీత గొప్ప నేను గొప్ప నేను గొప్ప అవుతానండి లాజిక్ ఈజ్ వెరీ క్లియర్ కదా గీతను నేను ప్రచారం చేస్తున్నా అంటే గీతని నేను లోకంలోకి తీసుకుపోతున్నాను అంటే తీసుకుపోయేవాడు గొప్ప లేదా తీసుకుపోబడేది గొప్ప కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్ గీతని ప్రచారం చేయడం ఏంటండి గీతని ప్రచారం చేయడం అంటే ఏముండదు గీతని మనం అధ్యయనం చేస్తాం తద్వారా మనం కృతార్థులవుతాం అధ్యయనము అధ్యాపనము అని ఒక పరంపర ఉంది మనం అధ్యయనం చేసేమంటే ఎవరో పుణ్యాత్ములు పుణ్యం మూట కట్టుకోబట్టే కదా మనం అధ్యయనం చేసాం వాళ్ళు చేసిన పని మనం వాళ్ళు చేసిన పుణ్యం వల్ల మనం నేర్చుకున్నాము మనం కూడా అదే రిపీట్ చేస్తే ఇంకొకటి నేర్చుకుంటాం సో అలా స్పాయింటేనియస్ గా అదొక కర్తవ్యమని కూడా కాదు ఇట్ హెస్ ఇట్స్ ఎట్ డ్యూటీ నో ఇట్ ఈస్ నాట్ ఈవ్ ఎన్ ఎట్ డ్యూటీ సన్యాసికి డ్యూటీలు ఉండవు మళ్ళీ అది ఒక డ్యూటీ కూడా కాదు ఇట్ ఈజ్ ఎ భిక్ష చేసినంత సహజంగా పుస్తకం పట్టుకుని భాష్యం చదువుతూ ఉంటుంది అసలు దాంట్లో కర్తృత్వం అనే ఉండదు అలాంటిది ప్రచారం చేసుకున్నారనే మాట ఎక్కడ కుదురుతుంది కాబట్టి నన్ను అడుగుతారు మీరు గీతని ప్రచారం చేస్తుంది సభాముఖంగా ఎవరైనా చెప్తే నేనేం కాదన్నా ఆయన పట్టుకుని ఆయన ముక్కు పట్టుకుని అదుగో నువ్వు తప్పు చేసేవాళ్ళు నేనేం నేను అలా వినుకుంటా కానీ నన్ను వ్యక్తిగతంగా కనుక స్వామీజీ మీరు గీత ప్రచారం చేస్తూ ఉంటారా అనే ఎవరి అడిగితే మటుకు ఎస్ అని నేను చెప్పాను ఏం ప్రచారం చేస్తా ఉండే లోక ప్రసిద్ధమైన గ్రంథం సూర్యుడికి మనం ప్రచారం ఏం సూర్యుడు స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాడు అలాగే గీత మన హిందూ సమాజంలో గీత యొక్క మహిమ అందరికీ తెలుసు తెలియకున్నా కూడా తెలుస్తూనే ఉంటుంది దేశ విదేశాల్లో దాని మహిమ అంతటా కూడా ఉన్నది మనం నేనేవో నాలుగు గీతా శ్లోకాలు పాఠం మాత్రం చెప్తూ ఉంటాను దాంతో సందేహం లేదు కానీ మనం ప్రచారం చేసి వారము కాము సో వాట్ ఐ మే ఇంట్రెస్టే ప్రచారము అనేది అది మీకు జ్ఞానానికి ఉండదు ప్రచారం అనేదిగో ఉంటుంది ప్రచారం శాఖాభేద ప్రచార విశా జ్ఞానానికి జిజ్ఞాస ఉంటుంది వివేకం ఉంటుంది దాన్ని ఆత్మసాప్ చేసుకోవడం ఉంటుంది కానీ ప్రచారంలో పెట్టడం అనేది ఉంటుంది ఇవి మిగతా ఉన్నాయి చూసారండి ఈ అర్థం అర్థం ఈచ్ మే హ్యావ్ సమ్ రిలెవెన్స్ ఇన్ ఇట్స్ ప్లేస్ బట్ మీరు కర్మయోగం దగ్గరకు వచ్చేపటికి ఇవన్నీ కూడా జారిపోతాయి బై ది వే బై ది వే సైడ్ పడిపోతాయి అటాచ్ టు యూ అవి ఏమిటంటే ఆ భేదము శాఖాభేదము అనంత అంతులేని భేదం అపారహ మీరు దాని ఆవలి తీరమును చేరలేరు అనుపరత నాన్ స్టాప్ ఉపరత అంటే స్టాప్ అది నాన్ స్టాప్ దాంట్లో స్టాప్ అనే మాటే ఉండదు దెర్ ఇస్ నోట్ స్టాప్ ఇన్ ఒక ఒక వ్యక్తి ఉన్నాడు పుట్టాడు పుట్టి పెదవ్యాడు స్కూల్కి వెళ్ళాడు ఏదో స్కూల్లో చదువుతాం కాలేజీకి వెళ్ళాడు ఏదో కాలేజీలో చదువుతున్నాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలను కన్నాడు ఉద్యోగం చేశాడు డబ్బు సంపాదించాడు ముసలాడయ్యాడు అనారోగ్యం చేసింది చచ్చిపోయాడు అయిపోయింది జీవితాడు ఏమిటి సాధించాడు ఏమి కాదు సాధించాడు ఈ మధ్యలో కొన్ని కామ్యకర్మలు చేశాడు నాలుగు గ్రహశాంతులు చేశాడు మూడు వాసుకులు చేశాడు నాలుగు తాయత్తులు కట్టించాడు ఇది చేసి అయిపోయింది చచ్చిపోయాడు చచ్చిపోవడం అందరికీ సమానం इपड़ी चीन डजनो रोड डज उगो इधे बहुशाखा असल पट्टी एम गेरा ना कटे अंडा अनूप आंकड़े अला कंटूत एंक ओ भयानी ताएत्त कड़ते आ भय पोई माने इंको एंड़ भयम దానికి తాయిట్టు పెడితే మరో భయం వచ్చేస్తుంది ఓ దెయ్యానికి మందు వేస్తే ఇంకో దెయ్యం వచ్చేస్తుంది ఎందుకంటే అసలు అంటూ దెయ్యం అనేది మీరు మనస్సులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఓ దెయ్యం పోతే మరోటి మరో దెయ్యం పోతే ఇంకో దయ్యం పోతే మరో దెయ్యం ఒక ఆయన ఊరు వెళ్ళొచ్చాడు ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం అనారోగ్యం చేసింది అలా ఊరు వెళ్ళి ఇంటికి అనారోగ్యం బాగుపడ్డాడు ఏదో ఫుడ్ పాయిజనింగ్ ఏదో అయినప్పుడు అలాగే అవుతుంది ఇట్ డస్ హ్యాపన్ అలా వెళ్ళి వచ్చేటప్పటికంత అనారోగ్యం పడిపోతారు రైల్లో దిగుతూనే సిక్ అయిపోయి దిగుతారు అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరిలో సలహా ఇచ్చారు అక్కడేదో గాలి వీడికి సోకి ఉంటుంది ఆ ఊళ్ళో ఆ ఊరు అలాంటిదేది ఆ వచ్చేదారులో శ్మశానం కూడా ఉంది ఆ శ్మశానంలో వీళ్ళు సరిగ్గా అవి చేయకపోవడం చెప్పిన ఏవో ప్రేతాలు ఏవో తిరుగుతూ ఉంటాయి ఓ ప్రేతం వీడిని కొట్టుకుంది అని చెప్పారు శ్మశాలం సో వాడు అలాంటి వాడు వాడు ఈ దానికి ఏదో చేశాడు అయింది ఏదో అయింది ఏదో ఫలం వచ్చింది తర్వాత సర్దుబాటు అయింది ఫుడ్ పాయిజనింగ్ రెండు రోజులు తిండి మానేస్తే అదే సర్దుబాటు అవుతుంది సో సెట్ అయింది మామూలుగా అయింది అక్కడికి ఆ గాలి ఆ ఆ మంత్రము ఆ భూమిది అదంతా సెట్ అయ్యింది మళ్ళీ నెల కాకుండా ఇంకో గాలి సోకుతుంది వీడికి బికాస్ హీఈ్ వలనరబుల్ గాయ ఇంకో గాలి సోకుతుంది మళ్ళీ దానికి ఇంకో చోటకి పరిగెడతాయి నో అనుపరత సంసారీడు ఈ సంసారం నుంచి బయటపడే ప్రసక్తే అందాము నిత్యప్రతత విస్తవతి వాడికి సంసారము ఈ సకామభావంతో ఈ అనేక శాఖల్ని పట్టుకుని పరుగులెత్తి వాడికి ఈ సంసారము విస్తీర్ణంగా నిత్యప్రతతెప్పటికీ అలా పెరిగిపోతూనే ఉంటుంది అది ఎప్పటికీ సెటిల్ అవ్వటం ఒక వ్యవస్థ ఉండద్దా అలాగే విస్తీర్ణం ఎక్కుతూ ఉంటాం ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనిపిస్తుంది ఇవ్వడానికి ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ఏదో ఒక దాన్ని పట్టుకుని మనం దాన్ని విమర్శిస్తే కానీ ఎగ్జాంపుల్ అవ్వదు కదా మరి నెగ్యూటివ్ ఎగ్జాంపుల్ అక్కడ ఎదురే ఏమి ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సమకాలీన సమాజంలో ఉన్న దాన్ని పట్టుకుని ఎగ్జాంపుల్ ఇవ్వాలి మీరు తీర్థయాత్రలు ఒకటి గమనించేనా ఓ బస్సు చేసుకుంటారు ఆ బస్సులో ఎక్కుతాం ఎక్కి పొద్దున్న ఎనిమిది ఇంటి దగ్గర నుంచి సాయంకాలం ఎనిమిది దాకా దేవాలయాలు దర్శిస్తూ ఉంటాయి పదిహేను రోజులు ఇది కార్యక్రమం ఎన్ని దేవాలయాల దర్శిస్తాడంటే మొత్తం సౌత్ ఇండియా ట్రిప్ అనే పేరు పెట్టి ఒక రెండు దేవాలయాలు దర్శించొస్తాయి మంచిది దాంతో తప్పేం లేదు కానీ నా బెంగ ఏమిటంటే ఈ రెండు వందల దేవుళ్లను చూసొచ్చాను అంటున్నాడు ఆ మాట అంటున్నాడు అంటే అంటూ బాగా వివేకవంతుడు ఆ మాట అన్నా నేను దాని గురించి వెంద పెట్టుకోను వీడు వివేకవంతుడు అవునా కదా అన్నది కొంచెం సందేహం కలుగుతూ ఉంటుంది వీడి అభిప్రాయంలో రెండు వందల దేవుళ్ళని చూసి వచ్చానంటే వీడు లెక్క ఏమని చెప్తానంటే కొంతమంది తండ్రి దేవుళ్ళని భార్యదేవుళ్ళని కొడుకు దేవుళ్ళని కూతురు దేవుళ్ళని వీడు అలా రెండు వందలు అలాంటి లెక్క వీడి మీన్ Does he uh, take it seriously that all these devils in tamadhinjuswacchan, is he taking it seriously and uh, sometimes it appears to be that it is indeed so? I came well, back to go. Valu chesina palihemdhojala te apthayatralo, valu sampahinjana vivekaun summa, Pai ka vidi gedana koncham paathin jatpaadane praetnanjeste varika ekadukodade. Hindu katta anta bhaida buddhinna nirmananjeshkostadho. వాడికి ఎక్కదు ఈ భేదాన్ని ఇలా పెంచి పెంచి పెంచి ఈరోజు అది ఎలా తయారైందంటే దాన్ని పెంచిన వాళ్లే మొయ్యలేకపోతున్నారు ఆ భేదాన్ని ఎంత భేదం వచ్చేసిందంటే ఎన్ని విగ్రహాలో ఎంత వెరైటీయో ఎంత సమాచారమో అది ఎండవద్దది నిత్యప్రతత అనే డైలీ బేసిస్ అది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది విస్తీర్ణోభవతి అంతకంతకంతకంతకు పెరిగిపోతుంది రోజు రోజు కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చేస్తున్నారు కొత్త కొత్త అవతారాలు వచ్చేస్తున్నాయి ఏమిటో అంత పిచ్చిల్లో పిచ్చి అన్నట్టుగా అయిపోతాం ఈ సంసారం ఇది మనం ఈ ఆధ్యాత్మిక సంసారం ఈ ఇది సంసారం స్పిరిచువల్ సంసారం ఉంది చూసారండీ మొయ్యడం మన వల్ల కాదు దీనికి ఒక్కటే ఉపాయం శ్రీకృష్ణ శరణమ్మ అది ఒక్కటే ఉపాయం ఇంకో రెండో లేదు శ్రీకృష్ణుడు కాకుశ అంటే ఓవా భగవద్గీత పట్టుకున్నాము చదువుకుంటాము ఆత్మనిష్టగా బతుకుతాం వైరాగ్యంగా బతుకుతాం ఆ గీతలో చెప్పిన లక్షణాలు ఇవ్వకుండా అవి మనస్సులో పెట్టుకుని వాటిల్లో ఏ చెడ్డ లక్షణాలు మనలో ఉన్నాయో వెతికి పట్టుకుని వాటిని అవతల బాధిస్తాం నిష్కామంగా సాక్షిగా బతికేసి మోక్షం ఈశ్వరుని అనుగ్రహం చేత రావాలి ఈశ్వరుడు ఒకవేళ అనుగ్రహించి ఇంకో జన్మ వీడికి కావాలి అంటే లెట్ ఇడ్ బీశ్వడ్ బీష్ అనేటువంటి లెట్ గో అనే ఒక శరణాగతి చేసేసి అనన్యాశ్చిత పరియుపాసతే యోగక్షేమాలు చూసి వాడు పరమేశ్వరుడు నా యోగక్షేమాలని మేనికులేట్ చేసుకునే సామర్థ్యం నాకు లేదు అని గీతలో చెప్పినట్టుగా బతికితే వాడు కృతాక్షుడవుతాడు తప్పించి ఈ రకంగా ఈ దిస్ మేనిఫోల్డ్ సంసారాలో పడిపోయి ఈ శాఖ ఇది ఈ కర్మ ఆ ఉపాసన ఆ కర్మ ఆగ్రహం ఈ నక్షత్రం ఈ పూజ ఆ వ్రతం ఆ తీర్థం ఈ స్నానం మై గాడ్ ఇట్ ఈస్ ఎండ్లెస్ అండ్ ఈవెన్ ది మహాత్మాస్ నేను చూస్తూ ఉంటాను హీఈ్ ఎ మహాత్మా హీఈస్ ది హెడ్ ఆఫ్ ఎ మఠ హీ షుడ్ ప్రొజెక్ట్ వన్ థింగ్ సో దట్ పీపుల్ కెన్ హ్యావ్ కన్ కెనాట్ హ్యావ్ కన్ఫ్యూజ్ హీ కెన్ ప్రొజెక్ట్ వన్ థింగ్ కానీ ఆయన మాట్లాడుతుంటే నోరు ఒప్పగానే హి హింసెల్ఫ్ సెయింగ్ హాఫ్ అదర్ థింగ్ హాఫ్ వెడ్ అదర్ ఇప్పుడు నేను ప్రార్థన చేసి పాఠం మొదలుపెట్టినప్పుడు ప్రార్థన చేశాను అనుకోండి ముందు గణేశాయన మహావి ప్రార్థన చేస్తా తర్వాత ఒక దేవిని ఒక సరస్వతి ప్రార్థన చేస్తా वल सरस्वती तो उन खे लक्ष्मी उबी क्षीरसमुद्राज लक्ष्मी प्रार्थन मरी पार्वती चूड़क आपमें ट्रबल्ल पड़ता हम सर्वमंगल मंगल्य प्रार्थन आर्वा विश्वसेन प्रार्थन आर्वा दत्त प्रार्थन तरह नृसींह प्रार्थन इंका पाठन एपड़ी पा ఇంకా మనసులో బెంగ ఇంకా ఒకటి రెండు మర్చిపోయేమో హారతినిస్తారు ఈ హారతిది ఎండ్లెస్ అది అవదది నీరసంగా ఉంటుంది హారతి అవదు ఎందుకంటే కుంభహారతి ఈ హారతి ఆ హారతి హారతి గుమ్మడికాయలో హారతి హాఫ్ డజన్ డజన్ దేవతలు ఎప్పటికింక వీడు హారతి ఎప్పుడు పూర్తి చేస్తాడు ఎప్పుడు మంత్రపుష్పం చెప్తాడు ఎప్పుడు బోయి ఓడిస్తాడో ఎలా ఎవరో ఎదురు చూస్తూ అందరి మాట ఏమో నేను ఎదురు చూస్తూ ఉంటా సో అలాగ విస్తారం చేసేసుకోవటం అలా చేయకూడదు ఎక్కడికో అక్కడికి దాన్ని స్థిరం చేసే ఒక మంత్రం ఒక దేవతారూపం ఒక జ్ఞాన మార్గం ఒక శ్రేయ మార్గం అలాగే ప్రథమ చోటకి ఏ హరుణం అంతేకాని ఒక యాభై ఫోటోలు పెట్టేసి ఈ ఫోటో వేరు ఆ ఫోటో వేరు ఆ ఫోటో వేరు ఆ ఫోటో వేరు ఒక ఆయన సూర్యోపాసన చేసుకున్నాన చాలా సంతోషం ఆయన పన్నెండు ఫోటోలు పెట్టాడు ఏమిటండి పన్నెండు ఏమిటండి అంటే సూర్యులు పన్నెండు సూర్యులండి అని చెప్పాడు సరే పన్నెండు మంది సూర్యులుంటే ఇంకా మనం ఎప్పటికీ గట్టెక్కామండి సూర్యులే పన్నెండు మంది ఉంటే చంద్రులు ఇరవై నలుగురుంటే ఇంక మనం ఎప్పటికీ ఈ భేదం నుంచి బయటపడేది ఎప్పటికీ వెరీ అన్ఫార్చునేట్ అంటే నేను చెప్పాను అలా కదండి ఒక్క సూర్యుడిని మనం ఆరాధన చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి నేను కాదండి ద్వాదశాధిక్యులు అన్నారు కదా లూ అనే కదా అంట అయి బాబాయ్ అలా కాదండి అది ఒకే సూర్యుడు పన్నెండు నెలలలో పన్నెండు రకాలుగా కనపడతాడు గనక ఆయన యొక్క ఆ ప్రకాశించే లక్షణాన్ని బట్టి ఇప్పుడు వేసం కాలం సూర్యుడికేనో శీతకాలం సూర్యుడికి తేడా ఎడ ఉంది లేదు కూడా ఆ రకంగా కానీ మీరు అన్నట్టుగా పన్నెండు మంది సూర్యులు వాళ్ళు ఏమంటారంటే ఓ సూర్యుడు సంఖ్య ముప్పైవగానే ఆయన వెళ్ళిపోతాడు ఇంకొకటి వస్తాడు నైట్ టైంలో డ్యూటీ చేంజ్ అవుతారు అలా భేదం వద్దు లాకా ఏకా ఉంటే బాగుంటుంది తర్వాత ప్రమాణ జనిత వివేక బుద్ధి నిమిత్త వశాచు అనంత సంసారోపి ఉపారమతే మీరు ప్రమాణం తీసుకోండి ప్రమాణం ప్రమాణం అంటే గీత ప్రమాణం ఉపనిషత్ ప్రమాణం ఏదో ఒకటి తీసుకోండి ఏదో ఒకటి మీరే శత్యులు చేసుకోండి భాగవతం ప్రమాణం గీత ఒక ప్రమాణాన్ని ఎన్నుకోవాలి మీరు గొల్లపూడి వీరాస్వామి అందుకో వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం కూడా తీసుకొచ్చి ఇది ప్రమాణం అని అలా మొదలెట్టుకోండి ఎక్కడో ఒక స్థిరం ఉండాలి కాబట్టి ప్రమాణము అంటే టైం టెస్టెడ్ ఉండాలి మీరు కొత్తగా ఈ మధ్యనే వచ్చిందండి ఇది ప్రమాణ గ్రంథము అంటూ మొదలెట్టుకో అలా ఉన్నాయి గ్రంథం కాబట్టి ఎవరి గ్రంథాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఒక ప్రమాణం తీసుకోండి దాన్ని అధ్యయనం చేయండి ప్రమాణ అధ్యయనం వివేక బుద్ధి కాబట్టి ఏది నిత్యమో ఏది అనిత్యము ఏది ఆత్మ ఏది అనాత్మ ఏది సత్యము ఏది కల్పితము నామరూపములు కల్పితము వస్తువు సత్యము అని ఆ విధంగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మొన్న బెల్లంకొండ కవి గారి గీతా పాఠం చెప్తున్నాను రాజమండ్రిలో విద్వాంసులు ఉన్నారు ఎవరో వెలంగొండ రామరాయి కవి గారి గీతా పుస్తకం వారి భాష భాష్యార్థ ప్రకాశ నా ముందు పెట్టారు నేనంతకు ముందు చదివింది విద్యార్థులకి పాఠం కూడా చెప్పాను నేను మొత్తం అంతా సో దాంట్లో ఒక ప్రసంగం చూపించారు ఆ ప్రసంగంలో వారు ఆయన ఎంత నిర్మోహమాటమే చెప్తారంటే ఆయన ఈశ్వరునికి రూపము ఉపాసన కొరకు మాత్రమే గాని యథార్థంగా కొసగదు ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వసాక్షి అని మనకి శృతి చెప్తున్నది ఈశ్వరుడు ఒక రూపానికి కనుక స్థిరపడిపోయి ఉన్న పక్షంలో సర్వవ్యాపకుడు కాలేడు సర్వసాక్షి కాలేడు కేవలం వైకుంఠంలో ఉంటే సర్వసాక్ష్యాలు అవుతాడు వైకుంఠంలో వైకుంఠ సాక్షి అవుతాడు కానీ సర్వసాక్ష్యాలు అవుతాడు కైలాసంలో ఏం జరుగుతుందో ఎవరి నారదుని ఒకసారి పంపించి ఏం జరుగుతుందో కృషి అని చెప్పి ఆ నారదుని వెళ్ళొచ్చి సమాచారం చెప్తే తెలిసే లాభతే సర్వసాక్షిలా అంతే కదండి అది సర్వసాక్ష్యాలు అవుతాడు కాబట్టి ఉపాసన కోసం మనం రూపాన్ని స్వీకరించడమే కాని రూపమే యథార్థమో అనడానికి వీలు లేదు అని ఆ స్థితప్రజ్ఞ లక్షణాల దగ్గర ఒక చోట అని నిర్మోహమాటంగా రాస్తా నేను ఇది చూసి ఇది చెప్పడానికి భయంగా ఉందండి ఎందుకంటే కోనసీమ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేడ్ అని ఇప్పుడు నేను ఇది కనుక చెప్పేస్తే అక్కడ మరి ఉన్న వాళ్ళ మనసుకేదో క్లేషం కలుగుతుందేమో ఎలాగో చెప్పడం అని నేను అన్న నేను ఇన్ని మాటలు మాట్లాడతా నాకు మనస్సులో బెరుకే ఎందుకంటే ఎవళ్లనైనా మనం కష్టపెడుతున్నామేమో అని హోయా ఎవరో ఉపాసన ఉంటారు వాళ్ళ ఉపాసనకి మనం భంగం కలిగించకూడదు వివేకాన్ని ఇవ్వాలి అని బెరుకు అని నేనంటే ఆ పండితులు ఆయన అంటారు మీరే అలా అంటే అలా కుదురుతుందండి ఇది చెప్పగలిగినటువంటి హోదా ఆ స్టేటస్ స్టేజీ మీకే ఉంది నేను చెప్పలేను మీరే చెప్పాలి మీరు చెప్పబోతే ఇంకెవరు చెప్తారండి స్థిత ప్రతి లక్షణాలు చెప్పేప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారండి ఈ స్టేజ్ మీద చెప్పబోతే ఇంకెక్కడ చెప్తారు కాబట్టి మీరు చెప్పాల్సిందే సరే చెప్పాల్సిందే అంటే చెప్పడం అలా ఉంటుంది కాబట్టి ప్రమాణము దాని నుంచి వివేక పుడుతుంది ఆ వివేక కారణంగా నిమిత్తవశాత్ అది కారణంగా అనంత భేద బుద్ధిషు ఉపరతాసు లెక్కలేనన్ని భేద బుద్ధులు ఎన్ని భేద బుద్ధులంటే లెక్క లేనే లేదు భేద బుద్ధులు మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగారు ఏమన్నా హనుమంతుడు గురువా దాసుడా అని అడిగారు హనుమంతుడు గురువా దాసుడా నేనన్నాను మీరు వాల్మీకి చూడండి వాల్మీకి ఏం చెప్పాడో చూడండి కాదండి శ్రీ హనుమాను గురు దాసు టీవీలో వచ్చిన మీరు అలా ప్రమాణం తీసుకోవాలి మళ్ళీ ఏదో ఉంటారు ఆయన పాడంగానే నేను కాదన్నా ఆయన ఏదో ఒక దృష్టిలో ఆయన పాడుంటారు మీరు దాన్ని బ్లెస్సింగ్ ఇప్పుడు ప్రమాణం అనేది అలాగే ప్రతిదాన్ని ప్రమాణం అంటే మరి ఏకాబుద్ధి ఉండద్దు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక పూర్ణందన కనుక వెనుక వాల్మీకి తీసుకోండి వాల్మీకి హనుమంతుణ్ణి దాసుడు అనలేదు గురువు అనలేదు ఊరికే దాన్ని సెంటిమెంట్ మనం జోడిస్తే ఏమైనట్టు ఆయన గురువు అనలేదు గురువు ఎవరి గురువు గురువు హూం నాకు గురువు నీ ఏ విధంగా గురువు ఈ పాఠం చదేవా ఆయనకి అంటే ఒక సెంటిమెంట్ కింద దాన్ని మనం వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది రేపు శ్రీకృష్ణుడు గురువు అనొచ్చు జగద్గురు ఎందుకంటే గీతను బోధించాడు అర్జును నిమిత్తంగా చేస్తూ జగత్ గీత చదువుకుని శ్రీకృష్ణుడు గురువు అంటే కూడా శోభగా ఉంటుంది హనుమంతుడి గురువు అని గురువు గురువు అంటుంటే బాగుంది చెప్పడానికి బాగుంది కాబట్టి గురువు అన్నాడు దాసుడు దాసుడని ఎక్కడ ఎక్కడ దాసుడనే మాట కొంచెం రామాయణాన్ని శ్రీరాముని మానవ మాతృనిగా ఒక మర్జాదా పురుషోత్తముడిగా చిత్రించడం మానేసి వెర్స్ వర్ణ నుంచి దేవుడుగా చిత్రించడం మొదలుపెట్టిన తర్వాత దాసుడు అనే మాట వచ్చింది అసలు అసలు హనుమంతుడు రాముడు కలిసిన సన్నివేశమే చిత్రంగా ఉంటుంది ఆ హనుమంతుడు రాముడిని కలిసినట్టుగా మీకు ఎలా చూపిస్తారు రాముడు అలా వెళ్తూ ఉంటాడు అడవిలో అక్కడ సడన్ గా హే అంటే కీర్తన వినపడుతుంది రాముడికే రాముడితే రామకీర్తన వినబడుతుంది హిమో లక్ష్మణ ఈ మన కీర్తి ఎంతవరకు వచ్చేసింది ఎంత అద్భుతమైన కీర్తన వినపడుతుంది ఎవరో భక్తుడు మన నామానికి రాముడు అలా ఎక్కడా ఉండదు అలా మన మోడర్న రామాయణంలో నియో రామాయణంలో మన కీర్తన ఈ లోపల ఆ కీర్తన వచ్చిన వైపు వెళ్ళేప్పటికీ అక్కడ హనుమంతుడు చేరతలు పట్టుకుని రామభజన చేస్తూ ఉంటాడు ఏం హనుమా అంటే రామాను ఈ కోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు ఇదంతా కూడా నీలో రామాయణం మీకు వాల్మీకి రామాయణం ఎలా ఉంటుందంటే సుగ్రీవుడు చూస్తాడు చూసి ఎవరునా వీడు కొత్త మొహాల ఇక్కడికెందుకు వచ్చారు వీడు వాళ్ళు ఏమైనా పంపించారు సుగ్రీవుడు నిరంతరము వాళ్ళు భయంతో ఉంటాడు వాళ్ళు ఏమైనా పంపించాడా ఏ హనుమాన్ నువ్వు బుద్ధిమంతుడివి నువ్వు కంగారు పడవు నాకు ఎక్కువ సుగ్రీవుడి కంగారు ఎక్కువ తొందరపడ నిర్ణయం హనుమాన్ నిర్ణయం చాలా క్లీన్ గా ఉంటుంది తొందరపడ్డ ఎదరవాడిలో ముందే దోషాన్ని ఆరోపించడు గుణాన్ని గ్రహించే సామర్థ్యం గలవాడు మంచి విద్వాంసుడు పండితుడు ఆయన కోతి కాదు వాళ్ళ రహ కోతి కాదు ఈజ్ హ్యూమన్ ఆయిడ్ సో మంచి అని అనుకోద్దు ఆయన సంస్కృతం చదువుకున్నవాడు సంస్కృత భాషలో మాట్లాడతాడు ఈజ్ ఎ సో కాబట్టి నువ్వు వెళ్ళు వెళ్ళి దాని ఏమిటో చూడు అంటే ఆయన దూరం నుంచి పరిశీలిస్తాడు దగ్గరకు వస్తాడు దగ్గరికి వచ్చి అలా మాట్లాడడం ప్రారంభిస్తాడు రాముడు అలా వింటూ ఉంటాడు ఏం మాట్లాడు వింటాడు నాలుగు మాటలు వింటాడు విని ఆ తర్వాత సమాధానం చెప్పే ముందు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి మీరు రాజకుమారులా కనపడుతున్నారు వేషం చూస్తే తపస్సులలాగా ఉన్నది చేతిలో ధనర్బాణాలు ఉన్నాయి కత్తి కూడా ఉన్నది మీ యొక్క స్వరూపంతో తెలియాలి మాకు మాకు మీరు చెప్పండి దయచేసి నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అని ఇలాగేవో ఒక పది ప్రశ్నలు వేసిస్తాను రాముడు దేనికి సమాధానం చెప్పడు అన్నీ వింటాడు విని లక్ష్మణులతో అంటాడు హే లక్ష్మణ ఇతను మంచి పండితుడు విద్వాంసుడు సత్పురుషుడు ఆయన మాట్లాడిన భాషను బట్టి ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నారు ఆయన అడిగిన ప్రశ్నలకి యోగ్యంగా పొగరు మొత్తం కాకుండా వినయంగా సమాధానం చెప్పాలి అని అంటే అప్పుడు లక్ష్మణ్ సమాధానం ఇది సమావేశం వెరీ క్లియర్ కాబట్టి स्व प्रमाण जनि बुद्धि निमित्त वशा भेदमुअद्वर यावरूप विषय मंत्री शैली निश्चय अला का भेदम इन अंदर पटावर మీరు మంత్రం మారింది కానీ దైవం మారదు నామం మారింది కానీ దైవం మారదు రూపం మారినా దైవం మారదు కాబట్టి ఆ ఏకత్వ బుద్ధి ఉండాలి ఈ భేద బుద్ధులను అనంత భేద బుద్ధిషు భేదం అంటూ వచ్చిందంటే ఆ భేదం ఒకటి రెండు మూడు దగ్గర ఆగదు ఇరవై ముప్పై దగ్గర ఆగదు రెండు వందలు దగ్గర ఆగదు రెండు లక్షలు మూడు లక్షల దగ్గర కూడా ఆగదు సాగుతోనే ఉంటుంది భేదం ఆ భేద బుద్ధులను అన్నింటినీ కూడా త్రోసిపుచ్చేస్తే अब ते संसार अभी उपाध वाड़ की संसार मन आलोचना शैली मारी मवेक निर्माण संसार का बुद्धि मन बुद्धि चाल कांपिलाति जटिल अनेक भावल ताम तुमला చాలా కాంప్లికేటెడ్ గా అయిపోతున్నాం మనం అలా ఉండకూడదు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది సంసారము ఉపరతము అంటే చల్లారుంటుంది మనిషి ఒక స్థితిలో నిలబడగలుగుతాడు అలాగే ప్రొసీడ్ అవ్వాలి ఏదో స్థిర నిశ్చయంలో ప్రొసీడ్ అవ్వాలి కానీ ఆ మధ్యలో రూపాన్ని మార్చినా తప్పులేదు ఒక గురువు దగ్గర మానేసి గురువు దగ్గరికి వెళ్ళినా తప్పులేదు గురువు అన్నవాడు హీజ్ లైక్ ఎ మైల్ స్టోన్ లాంటి వాడు గురువు మైల్ స్టోన్ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటాం అంతేకాని మైల్ స్టోన్ దగ్గర ఆగిపోతాం ఈ మైల్ స్టోన్ బాగుందండి అని అక్కడ ఆగిపోతాం అయిపోతే లక్ష్యాన్ని చేరుకునేది ఎప్పుడు కాబట్టి గురువు గ్రంథము జ్ఞానము ఇవన్నీ కూడా ఎవరికి వారే అలా నిశ్చయం చేసుకోగలుగుతాడు ప్రొవైడెడ్ హీ నోస్ హౌ టు ప్రొసీడ్ అండ్ హీ ఈజ్ నాట్ టూ మచ్ కన్ఫ్యూజ్డ్ హీఈస్ నాట్ క్యారీడ్ అవే బై ది వెరైటీ అండ్ ది కాంప్లెక్సిటీ అలా చూడాల్సి ఈ శ్లోకాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ శ్లోకంలో ఆ వ్యవసాయాత్మిక హైలైట్ చేసి బహుశా అనంత ఈ వెరైటీని కొంత తగ్గించుకుంటే మంచిదని సలహా చెప్తున్నారు కాబట్టి యూ హ్ టు లుక్ అట్ ఇట్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణమ పౌర్ణమి పూర్ణమద్య పూర్ణస్ పౌర్ణమాశిష్యే శాంతి హరి ఓం శ్రీ గురు నమే ఓంస్ కృష్ణాపణ